నా పేరు డి శివప్రసాద్ చీఫ్ కరస్పాండెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా ఈరోజు అంటే ఫిబ్రవరి పదకొండు రెండు వేల మూడవ సంవత్సరం స్థలం హైదరాబాద్ అఖిల భారత పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ గారికి పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరఫున పిరమిడ్ మాస్టర్లందరి తరఫున విన్నపం ఈరోజు శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న కాన్సెప్ట్ గురించి సువిస్తారంగా విశ్లేషించే ప్రార్థన బ్రహ్మర్షి సుభాష్ గారు ఓకే శివప్రసాద్ గారు ఈరోజు మనం యా అత్యద్భుతమైన టాపిక్ శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు శ్వాస విజ్ఞాన జ్యోతిని అంతటా వెలిగిస్తున్నారు ఇది నూతన విజ్ఞానము కాదు ఇది సనాతన విజ్ఞానం శ్వాస విజ్ఞానం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్థూలంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు దానితో పాటు సూక్ష్మంగా ఉన్న శక్తి తరంగాలు ఆ శక్తి క్షేత్రము వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడం అన్నమాట శ్వాస విజ్ఞానం అంటే ధ్యానం యొక్క మూల ప్రక్రియ తెలుసుకోవడం శ్వాస విద్య గురించి తెలుసుకోవడం ధ్యాన విద్య గురించి తెలుసుకోవడం అన్నమాట ధ్యాన విద్య యొక్క మూలము శ్వాస విద్య ధ్యాన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలము శ్వాస విజ్ఞానం శ్వాస శాస్త్ర విజ్ఞానం ఈ జ్యోతిని ప్రతి మనిషిలో వెలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించాయి ప్రతి పిల్లవాడు పెద్దవాడు ఆడా మగ రాజు పేద పండితుడు పామరుడు అందరికీ తప్పనిసరిగా అవసరమైన విద్య ధ్యాన విద్య అర్థాత్ శ్వాస విద్య ఈరోజు ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు విద్యార్థి లోకానికంతా సువిస్తారంగా అందిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ప్రతి స్కూలు ప్రతి కాలేజ్కు వెళ్ళి అందరు స్కూలు స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ యొక్క ధ్యాన విద్య అర్థాత్ శ్వాస విద్య ని లో ప్రశిక్షణ ఇస్తున్నారు విద్యార్థి జగమంతా కూడాను ధ్యానమయమవుతోంది ధ్యాన పరంగా జాగృతమవుతోంది అత్యద్భుతమైన వాటి ఫలితాలను తమ జీవితంలో విద్యార్థి జీవనంలో ఆ క్రాంతిని పొందుతున్నారు విద్యార్థి అంటే స్కూల్కి పోయే కాలేజీకి పోయే విద్యార్థే కాదు ఇంట్లోనూ విద్యార్థులు ఉంటారు మార్కెట్లోనూ విద్యార్థులు ఉంటారు ప్రతి వ్యవసాయ రైతు విద్యార్థి ఎప్పుడు నేర్చుకున్నారు ప్రతి గృహిణి విద్యార్థే ఆ విధంగా చూసుకుంటే విద్యార్థి కానీ లేరు ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులే అయినా ఈరోజు విద్యార్థి జీవన మనమని అనుకున్నప్పుడు స్కూలు కాలేజు వీటికే మనం పరిమితం చేస్తున్నాం ఆ విధంగానే పరిమితం చేసి ఈ స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కాలేజ్ స్టూడెంట్స్కు మనం ఈ యొక్క వారి యొక్క విద్యార్థి జీవనంలో ఎటువంటి క్రాంతి వాళ్ళకి కావాలి ఆ క్రాంతి అనేది ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళకు వాళ్ళు వెలిగించుకోవడం ద్వారా ఎలా సంప్రాప్తం అవుతుంది విద్యార్థి జీవనానికి కావాల్సింది ఏకాగ్రత పట్టుదల జ్ఞాపక శక్తి ఏకసంధ గ్రాహ గ్రాహ్యము గ్రాహ్యత్వము చురుకుదనము ఉత్సాహము మరి శక్తి ఇవన్నీ కావాలి విద్యార్థులకు చక్కగా చదువుకోవాలంటే చక్కగా ఆడుకోవాలంటే పాడుకోవాలంటే అందరితో కలిసిమెలిసి జీవించాలంటే వారికి ఇవన్నీ తప్పనిసరి కదా చిన్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటుంది శక్తి కూడా ఉంటుంది సహజంగానే కానీ ధ్యానం విద్య మనం దానికి జత కూర్చున్నప్పుడు చక్కగా ఇథోధికంగా వారి ఉత్సాహం వారి శక్తి ఇనువడిస్తుంది వయసు ఒడిగిన వారికి శక్తి లేని వారికి మహా శక్తిని ప్రసాదించే ధ్యాన విద్య శ్వాస మరి వయసులో ఉన్నవారికి బాల్యంలో ఉన్నవారికి శక్తి ఉత్సాహం ఎంతో ఉన్నవారికి ఇంకా మరింత శక్తిని ఉత్సాహాన్ని మనం సమకూర్చినప్పుడు వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో చెప్ప కాదు కనుక ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఒక ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను మన చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి చిటికన వేలు మరి రెండవ వేలు మధ్య వేలు చూపుడు వేలు మొటన్ వేలు ఇంగ్లీష్లో లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ థమ్ ఫింగర్ ఈ ఐదు వేళ్ళు మనం తెలుసు వేలు గురించి కొంచెం తెలుసుకుంటే విద్యార్థి జీవితం అంటే తెలుస్తుంది ఈ చిటికని వేలు అన్నది అది ఆటలు చక్కగా ఆడుకోవాలి విద్యార్థులందరూ ఆటలు ఫస్ట్ కనుక రకరకాల ఆటలు ప్రతిరోజు ఆడాలి పాటల అనేది మెయిన్ ఐటమ్ ఇన్ ది అజెండా ఆఫ్ స్టూడెంట్ లైఫ్ చైల్డ్ లైఫ్ కండిక మోటొమటివేలే అనేది పాఠలు రెండవ వివేలే అనుది పాఠలు చిన్న పిల్లలందరూ కూడాను కొంతetti పాడాలి బాగా పాటలు నేర్చుకోాలి భజనలు పార్ ప్రార్థనలు పాటలు సంగీతం బృంద గానం చక్కగా ఆ యొక్క పాటలు అనేది పిల్లలకు స్టూడెంట్స్కు మరి ఎంత ఒక సామూహికతను ఏర్పడుస్తుందో కనుక అలాగే మూడవ వేలు చదువులు అంతేకాని మొట్టమొదటి చదువులు మొట్టమొదటి వేలు చదువులు రెండో చదువులు మూడో చదువులు నాలుగో చదువు ఐదో వేలు కూడా అన్ని వేళ్ళు చదువులు ఆ పిల్లలు ఆ స్టూడెంట్స్ సర్వనాశనం అవుతారు పిల్లలు మరి చదువుకునే మిషన్స్ కాదు చదువు అనేది ఒక అనొక చక్కటి ప్రధాన భాగం కనుక ఆటలు అనేది మొట్టమొదటి వ్రేలు అయితే రెండవ వ్రేలు పాటలు అయితే మూడవ వ్రేలు చదువులు బాగా చదువుకోవాలి పెద్దగా అవుతున్న కొద్దీ మరి కొన్ని ప్రత్యేక చదువుల్లో ప్రత్యేకతను స్పెషాలిటీని సంపాదించాలి చదువుల్లో చురుకుతనం మేధస్సు బాగా ఉపయోగింపబడాలి పాటల్లో మనసు ఏకాగ్రం చెందాలి ఆటల్లో మరి మనసు ఏకాగ్రంతో పాటు శారీరక శక్తి దాఢ్యత ఎంతైనా అవసరం అలాగే నాలుగవ వేది ఏంటంటే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు ఎన్నో పనులు చేసుకోవాలి వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సేవించాలి ఇంటి పనులన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ కాలేజ్కి రావాలి కనుక ఆ ఇంటి పనులు అనేవి ఆ పనులు అనేది చాలా ముఖ్యం కనుక ఈ నాలుగవ వరేలు పనులు ఐదవ వరేలు ఏంటంటే ధ్యానములు ప్రతిరోజు ఆటలు పాటలు చదువులు పనులు ఉన్నట్టు ప్రతిరోజు ధ్యానంలో ఉండాలి ధ్యానం లేకపోతే ఏ రోజు కూడాను కంప్లీట్ కాదు ఎవరికైనా కానీ ముఖ్యంగా విద్యార్థులకు కనుక ఈరోజు ఈ ఐదు వేల కాన్సెప్ట్ విద్యార్థులందరికీ ప్రసాదించడం జరుగుతోంది మరొకసారి విందాం చేతికి ఐదు ఉన్నాయి ఒక్కొక్క వ్రేలు ఒక్కొక్క దానికి సూచిక విద్యార్థి యొక్క దైనందిక జీవితంలో ఒక ప్రధానమైన భాగాన్ని పరిశూచిస్తుంది మొట్టమొదటి ఫింగరు మొట్టమొదటి వ్రేలు ఆటలు రెండవ వ్రేలు పాటలు మూడవ వేలు చదువులు నాలుగవ వేలు పనులు ఐదవ వరేలు ధ్యానములు ఈ ఐదు వేళ్ళు చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైన వేలు బొట్టని వేలు కదా అంటే విద్యార్థి జీవితంలో అన్నిటికైనా ముఖ్యమైనది ధ్యానం ధ్యానం ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత ఉంటాయి ధ్యానం ఎంత బాగా ఉంటే మన పాటలు అంత ఉంటాయి ధ్యానం ఎంత బాగా ఉంటే మన చదువులు అంత ఉంటాయి ధ్యానం ఎంత బాగా ఉంటే మన పనులు అంత బాగా ఉంటాయి కనుక ధ్యాన శక్తి అనేది ప్రాథమికమైనది మౌలికమైనది అయ్యి తీరాలి అవుతుంది అందుకోసమే కృషి చేస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విస్తారంగా ఉన్నా ప్రతి చోట ఉన్న ప్రతి మండలంలో గ్రామంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రాలు పిరమిడ్ మాస్టర్లు స్టూడెంట్స్ కందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ యొక్క ధ్యాన విద్యను నేర్పిస్తుంది మాస్టర్లందరూ ఈ ధ్యాన విద్యను నేర్పించడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు ఎందుకంటే ధ్యాన విద్య నేర్పిస్తే వాళ్ళ మిగతా జీవితంలోని మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చక్కబడతాయి ఎప్పుడైతే మనం చక్కగా ఆటలాడామో పాటలు పాడామో మన చదువులు చదువుకున్నాము మన పనులు మనం చేసుకున్నాము జీవితంలో సఫలత కదా సఫలత జీవితంలో సఫలత అదే జీవితంలో తృప్తి జీవితంలో ఎక్కడైతే అసఫలత ఉందో అక్కడ తృప్తి లేని అయోమయమైన జీవితము ఆనందరాహిత్యమైన జీవితము అర్థము లేని జీవితం చిన్నప్పటి విద్యార్థులు మరి అర్థము పర్ధము లేని జీవితం జీవించడం మొదలుపెడితే అదే పెరిగి వటవృక్షం అవుతుంది పెద్దగా అయినప్పుడు నిరాశా నిస్పృహలు జీవితము జీవితం అంటే అదొక నరకము అదొక దుఃఖము అనా అభిప్రాయాలకు వచ్చేస్తారు మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మనం అందరము చేయవలసింది ఏంటంటే మనమందరము ధ్యాన విద్యా నిష్ణాతులము కావాలి తద్వారా జీవితంలో సకల ఆనందములను అనుభవించవలే జీవితం ఎంతో అర్థవంతంగా ఉన్న ఈ జీవితాన్ని అంత అర్థవంతంగా జీవించాలి అప్పుడు జీవితం యొక్క ఈ శరీరం తీసుకున్నందుకు మనము సరైన విధంగా శరీరంలో జీవించినట్టు అవుతుంది లేకపోతే మళ్ళీ మళ్ళీ అదే శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది సరిగా శరీరంలో జీవించడం కోసం పూర్తి సఫలతతో పూర్తి తృప్తిని పొందడం కోసం విద్యార్థులకు మరొక చిన్న సూచన నేను చాలామంది విద్యార్థులను అడుగుతున్నాను ఏమిటి నీ కోరిక అన్నప్పుడు కొంతమంది నాకు చదువులు బాగా చదవాలి అని అంటారు నాకు నూటికి మార్కులు రావాలి అంటారు కొంతమంది నేను క్లాస్లో ఫస్ట్ రావాలి అంటారు మొట్టమొదటిది కరెక్టు రెండవది రాంగ్ మీరు క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటే మిగతా వాళ్ళంతా సెకండ్ థర్డ్ రావాలా అది చాలా పొరపాటు క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అనుకోవడం అది సరి పద్ధతి కానే కాదు నాకు నూటి నూటికి నూరు రావాలని కోరుకోండి కానీ నేను క్లాస్లో ఫస్ట్ రావాలి నేను ర్యాంక్ రావాలి రాంగ్ క్లాస్లో నూరు మంది ఉంటే నూరు మందికి నూటికి నూరు రావాలి అంతేగాని నీ ఒక్కడికి నూటికి నూరు వచ్చి మీతోడికి నూటికి పది వస్తే నీకేమానందం నీతో పాటు అందరికీ నూటికి నూరు వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆనందం కనుక క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి నేనే ఎమ్మెల్యే కావాలి నేనే ప్రైమ్ కావాలి నేనే కలెక్టర్ కావాలి నా నాకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి ఇది ఇలాంటివి చిన్నప్పటి నుంచి కొంతమంది పెద్దలు నూరిపోస్తుంటారు తమ తమ పిల్లలకు ఆ పిల్లలు అవే వింటూ మరి అలాంటి మాటలే పలుకుతుంటారు అలాంటి కళలేకంటుంటారు మరి జీవితంలో ఏడుపులకు అవమానాలకు అపజయాలకు గురవుతుంటారు అంటే నేనందరికన్నా ముందు ఉండాలి అన్న భావన రాంగ్ అందరూ పక్వంగా ఉండాలి అందులో నేను కూడా పక్వంగా ఉండాలి పరిపక్వంగా ఉండాలి అది సరైన భావన విద్యార్థులందరికీ ఇదొక సూచన గెలుపు ఓటమి అన్నది విద్యార్థులకు కానీ మరి విద్యార్థులు కాని వారికి కానీ అందరికీ సహజము గెలుపైనా ఓటమైన నిరాశా నిస్పృహకు లో కాకుండా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటే ప్రతి అపజయం కూడాను అది తాత్కాలిక అపజయము శాశ్వత విజయానికి ఒక శాశ్వత మెట్టు అని ఎప్పుడు తెలుసుకోవాలి మొహమ్మద్ గజ్ని ఏడు సార్లు కొట్లాడి పారిపోయి ఓడిపోయిన తర్వాత ఎనిమిదోసారి గెలిచాడు మరి సుల్తాన్ అయ్యాడు ఒకటేసారి ఎవ్వరూ కూడాను ఏ సఫలతను ప్రాప్తించుకోలేరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అలా యుద్ధం చేసి చేసి చేసి ఒక్కొక్కసారి యుద్ధంలో ఎన్నో మెలుకోలు తెలుసుకుంటూ చివరిసారిగా గెలుస్తాం ఒక పెద్ద రాయిని మనం పగల కొట్టాలంటే సార్లు ఆ శుత్తి వేస్తే వేస్తే పదిహేనవసారి సుత్తి కొట్టినప్పుడు అది విరిగినప్పుడు ఈ పద్నాలుగు వల్లనే ఆ పదిహేనవది దానివల్ల విరిగింది ఈ పద్నాలుగు లేకపోతే ఆ పద్నావ శుత్తి దెబ్బ రాయిని వేర్చదు కనుక ఇది తెలుసుకొని దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ వాట్స్ ఓ ఎవర్ విద్యార్థులు తెలుసుకోవాల్సిన మౌలిక విషయం ఏంటంటే ఎక్కడా అసలకి అపజయం అనేది లేదు నీకు నూటికి ఇరవై మార్కులు వస్తే నీకు అంత శాస్త్రజ్ఞానం తెలుసు అని నీకు తెలిసిందన్నమాట అది మంచిది మనకి ఎంత తెలియ తెలిసిందో మనకి తెలియాలి తెలియకపోతే మనకి ఎలా తెలుస్తుంది మనం ఎంత ఉన్నామో కనుక ఎక్కడ ఏ మార్కు కూడాను ఫెయిల్యూర్ కాదు అపజయం కాదు కనుక ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే మనకి ధ్యాన విద్య సంక్రమించినప్పుడు ధ్యాన విద్యలో నిష్ణాతులైనప్పుడు ఆ విధమైన నిజమైన ప్రజ్ఞ వస్తుంది అందరితో పాటు నేను నాతో పాటు అందరూ అని ఒక విషయము అందరూ ఫస్ట్ క్లాస్లో రావాలి అందరూ నూటికి మార్కులు తెచ్చుకోవాలి అన్న విషయము ఎన్ని మార్కులు వచ్చినా అది అపజయం కాదు అది ఒక చక్కటి మెట్టు ఇంకా ముందుకు పోవడానికి అన్న ఈ యొక్క మౌలికమైన అవగాహన ఇవన్నీ కూడాను విద్యార్థి జీవితంలో శాంతికి తృప్తికి పట్టుకోవలు ఇవన్నీ కూడా ఆశామాష విషయాలు కాదు కేవలం ఆత్మవిద్య ధ్యాన విద్యతోనే సంక్రమించేవి కనుక శుభస్య శీఘ్రం అన్నారు ఆలస్యం అమృతం విషయం అన్నారు ఏ స్టిచ్ ఇన్ టైమ్స్ సేవ్స్ నా ఐన్ అన్నారు కాల్ కరీసు ఆజ్ కర్ ఆజ్ కరేసు అప్ పల్మె ప్రళైహోగా బహురి కరోగే కబ్ అనార్ కబీర్ కనుక చిన్నప్పుడే మనం అన్య విషయాలు తెలుసుకోవాలి అరవై కళలు అరవై నాలుగు విద్యల్లో మొట్టమొదటి కళ మొట్టమొదటి విద్య బహుముఖ్యమైన ప్రాథమికమైన విద్య కళ ఛాన విద్య ళ కనుక చిన్నప్పటి నుంచే మొక్కదశలోనే మొక్క ఈ వంగనేది మానే వంగుతుందా మొక్కదశలోనే ఈ ధ్యాన విద్యను తల్లి తల్లిదండ్రులు తల్లితండ్రులకే ధ్యాన విద్య వాళ్ళ వాళ్ళ పిల్లల్ని భౌతికంగా వాళ్ళు జన్మనిస్తారే కాని ఆత్మపరంగా వాళ్ళు ఏమి శిక్షణ ఇవ్వగలరు తల్లిదండ్రులకు ధ్యాన విద్య వస్తే వాళ్ళ ఆత్మజ్ఞాన పరాయణలైతే ఎంత బాగుంటుందో ఆ పిల్లలు చక్కగా పెరుగుతారు ఎలాంటి మరి భావాలు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా కోఆపరేటివ్ స్పిరిట్తో పెరుగుతారు యోగులై ఋషులై జ్ఞానులుగా పెరుగుతారు అలా కానప్పుడు తల్లిదండ్రులు ధ్యాన లేనప్పుడు ఎవరో ఒక ఆ ఇంటికి ఆ స్కూల్కి ఆ కాలేజ్కి వెళ్ళడమో నేర్పించి తిరవలసిందే ఆ బాజ్యతను పిరమిడ్ మాస్టర్లు అందరూ చేపట్టారు విద్యార్థి జీవనం అంటే కేవలం చదువులు చేతికి ఐదు ఫింగర్స్ ఉంటే ఈ ఐదు ఫింగర్స్ చదువులే కాదు ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానాలు ఇది సమగ్రమైన విద్యార్థి జీవనం విద్యార్థి జీవనం అంటే ఆటపాటలతో చదువులతో పనులతో కూడి ఉన్నది విద్యార్థి జీవితం కేవలం చదువులు కాదు అన్న విషయం గుర్తుంచుకుంటూ ఈ సమగ్రమైన విద్యార్థి జీవనంలో క్రాంతి రావలే దానికి ధ్యాన విద్య తప్పనిసరి ఐదవ వ్రేలు తప్పనిసరి అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మరి ధ్యాన విద్య గురించి ंद ध्यान विद्य अंत श्वास विद्य ध्यान विद्याज्योति अंटे श्वास विद्याज्योति ध्यान विज्ञा ज्योति अंटे श्वास विज्ञाज्योति ध्यान अभ्यासमं श्वासुसंधान अभ्यास ध्यानमेंटे मनस को संबंधी कदा मरी श्वास की दाखिल संबंध में అంటే ఎలాగైతే స్విచ్కి కరెంటుకి సంబంధం ఉందో స్విచ్ ఆన్ చేస్తే కరెంటు ఫ్లో అవుతుందో స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆఫ్ అవుతుందో ఆ యొక్క కన్స్ట్రక్షన్లోనే నిర్మాణంలోనే ఆ రెండిటికి అనుసంధానం చేయబడిందో అలాగే శరీరం ఈ యొక్క అత్యద్భుతమైన మానవ శరీరం నిర్మాణం చేసినప్పుడు మనస్సుకి అంటే సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరానికి లంకే శ్వాసక ఆ నిర్మాణం చేయబడింది కనుక శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు మనసుతో అనుసంధానం జరుగుతుంది శ్వాస కూల్ అయినప్పుడు మనసు కూల్ అవుతుంది శ్వాస వేగరపడినప్పుడు మనసు వేగిరపడుతుంటుంది అదేవిధంగా మనసు వేగిరపడినప్పుడు శ్వాస వేగరపడుతుంటుంది మనస్సు శాంతమైనప్పుడు శ్వాస కూడా శాంతమవుతుంది శ్వాసకు మనసుకు డైరెక్ట్ రిలేషన్షిప్ కనుక ఈ యొక్క మనోవిద్య అనగా ధ్యాన విద్య మనం తెలుసుకుంటున్నాం శ్వాస విద్యకు సంబంధం సంబంధం లేకుండా మనం ధ్యాన విద్యను ప్రస్తావన తీసుకుంటే ఏ రామ రామ రామ అనుకుంటూ కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ మంత్రం జపిస్తూ అది ధ్యానం అనుకుంటే మనం పాపలో కాలు వేసినట్లే ఎక్కడ మనసుకు నోటిలోని శబ్దానికి లంకే లేదు దేర్ ఇ నో కనెక్షన్ కనుక నోటిలో ఎన్ని వేల మంత్రాలు చెప్పిన ఎన్ని శత కోటి ప్రార్థనలు చేసిన ధ్యాన విద్యకు దానికి సంబంధమే లేదు ఉన్న శక్తిని కూడా పోగొట్టుకుంటామే కానీ లేని శక్తిని మనం రాబట్టుకోలేం ఈ శరీరము శక్తి యొక్క ఘనీభవం మనం చూస్తున్నప్పుడు శక్తి వెచ్చిస్తుంటాము వింటున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాము మాట్లాడుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము కదులుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము ఆలోచిస్తున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాం ఈ శక్తి యొక్క ఖర్చు వెచ్చించడం అనేది మొట్టమొదటిగా ఈ యొక్క ధ్యాన విద్యలో శ్వాస విద్యలో మనము నిధులు చేసుకోవాలి జీరో చేసుకోవాలి అంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి కళ్ళ ద్వారా ఎనభై శాతం శక్తి మన రోల్చి బయటికి వెళ్ళిపోతోంది దాన్ని మనం అరికట్టాలి కళ్ళు రెండు మూసేసుకుంటే ఎనభై శాతం మన శక్తి మనలోనే సమాహితమవుతుంది అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టేసుకుంటే మిగతా పది శాతము పది శాతము సమాహితం అవుతుంది నోట్ మూసేసుకుని ఏ మంత్రములు ఏ శబ్దములు తీయరాదు నిశబ్దంగా ఉండవాలి నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము శ్వాసే మరి నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము శ్వాసే మరి మార్గం నోటిలోని పరిమౌనము మనసులోని పరిశూన్యం దాని పేరు ధ్యానము శ్వాసే మరి మార్గం కనుక ఏ మంత్రము ఓంకారము లాంటి అసందర్భ అప్రస్తుత చేష్టలు ధ్యానపరంగా చేయకుండా కళ్ళు రెండు మూసేసుకుని చేతులు రెండు కట్టేసుకుని కాళ్ళు రెండు కట్టేసుకుని మన శక్తి బయటికి ఒక్క బొట్టు కూడా పోకుండా మనం అరికట్టిన తర్వాత బయట నుండి శక్తి మన రూపాలకి రావాలి దానికోసము శ్వాసానుసంధానం మన దగ్గర ఉన్న శక్తి బయటికి పోకుండా బయట ఉన్న శక్తి మన రూపాలకి రావాలి మన శక్తి బయటికి పోకుండా ఉండాలంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి చేతులు రెండు కట్టేసుకోవాలి కాళ్ళు రెండు కట్టేసుకోవాలి నోరు కట్టేసుకోవాలి ఏదో ఓం ఓం ఓం ఓం అంటే ఆ శక్తి యూ నో ఫిజిక్స్ దేనికైనా ఏ పనికైనా ఖర్చు శక్తి కనుక ఆ ఫిజిక్స్ మరి ఆ భౌతిక శాస్త్రం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుసు ఆ మాటలు శబ్దాలు ఉచ్చరించినప్పుడు మన శక్తి మన దగ్గర బయటికి వెళ్ళిపోతుంది కనుక అలాంటి ఏ పనులు చేయకూడదు జాన విద్య అంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి నోరు మూర్సేసుకోవాలి చేతులు రెండు కట్టేసుకోవాలి కాళ్ళు రెండు కట్టేసుకోవాలి నిఠారుగా కూర్చోక్కర్లేదు కడ్డిలా అక్కడ మళ్ళీ మిస్టేక్ ఉంది సుఖంగా కూర్చోవాలి కుర్చీలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు గోడకి కూర్చుని అనుకోవచ్చు నిఠారుగా కూర్చోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఎవరైనా వాళ్ళు ఏదో సు బాగా అలవాటు చేసుకుని అలా కూర్చోగలిగితే అది వేరే మాట అలా కూర్చోగలిగినా అందులో ప్రత్యేకమైన విశిష్టత లేదు కూర్చున్నారు అంతే కనుక ఆ తర్వాత బయట ఉన్న శక్తి మన రూపలికి రావాలంటే అప్పుడు శ్వాసానుసంధానము మౌనము వలన మన శక్తి బయటకు పోకుండా ఆదా అవుతుంది కానీ ధ్యానం వలన బయట శక్తి మన రూపలికి వస్తుంది అది మౌనానికి ధ్యానానికి ఉన్న తేడా ధ్యానము మౌనంతో ప్రారంభమవుతుంది ధ్యానము ధ్యానంతో అంతమవుతుంది ధ్యానము అన్న పదానికి అర్థము సూక్ష్మ శరీరాది సముదాయంతో త్రిలోక సంచారం మన యొక్క ఆత్మ పదార్థంతో త్రికాల జ్ఞానం అది ధ్యానం యొక్క అర్థం అది మౌనంతో ప్రారంభం అంటే నోరు కట్టేసుకొని నోరు కట్టేసుకోవడం కాకుండా కళ్ళు కట్టేసుకోవాలి కళ్ళు తెరిచి ధ్యానం ఎక్కడా లేదు కళ్ళు మూసుకునే ధ్యానం ఎవరైనా కళ్ళు తెరిచి మాది ధ్యాన పద్ధతి అంటే దయచేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు దూరంగా పారిపో కళ్ళు మూసుకొని వాళ్ళు చేతుల్లో చేతులు అన్ని బ్రేళ్ళు అన్ని బ్రేళ్ల లోపలికి పోవాలి రెండు వేళ్ళు మటుకు కలుపుకుంటే లాభం లేదు అన్ని బ్రేళ్ళు అన్ని బ్రీళ్ళ రూపలికి పోవాలి తర్వాత ఈ యొక్క శ్వాసతో మనం ఏకము కావాలి అది విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఒక ఉన్న ఒకగానొక పాయింట్ దాని పేరు శ్వాసానుసంధానం శ్వాసతో పాటు ఈ మైకులో పాటు ఎలాగైతే కరెంట్ ఉందో కరెంట్ లేకపోతే మైకు పని చేయదో ఇక్కడ రికార్డింగ్ జరుగుతుందంటే కరెంటు వల్లనే జరుగుతోంది ఆ కరెంట్ లేకపోతే రికార్డింగ్ జరగదు అలాగే నేను మాట్లాడుతున్నా అంటే ఈ శరీరంలో ఆత్మ పదార్థం ఉంది ఆత్మ పదార్థం లేకపోతే ఈ శరీరం శవం అయిపోతుంది శరీరం మాట్లాడదు శరీరం మాట్లాడుతుంది అంటే ఆత్మ ఉంది ఇది రికార్డ్ అవుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది ఎలాగైతే మైక్లో కరెంట్ ఉందో ఎలాగైతే శరీరంలో ఆత్మ ఉందో అలాగే శ్వాసలో కాస్మిక్ ఎనర్జీ ఉంది శక్తి ఉంది మైక్లోని కరెంట్ కనబడదు దేహంలోని ఆత్మ కనబడదు మరి శ్వాస యొక్క ఎనర్జీ కనపడుతుంది శక్తి కనపడుతుంది కనపడదు కానీ అదే ఉన్నది అక్కడ కనుక ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస ఉంచామో అప్పుడు ఆ శ్వాస యొక్క శక్తి మనకి లభ్యం ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస లేదో ఆ శ్వాస ఒక్కటే లభ్యము శ్వాస యొక్క శక్తి లభ్యము కాదు శ్వాసత అంటే ఆ ఆక్సిజన్ మటుకు మనకి వస్తుంది కానీ శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది ఆత్మకు కావలసిన ప్రాణము దొరకదు ప్రాణశక్తి దొరకదు కనుక శ్వాస ధ్యాస ఉంచితేనే శ్వాస యొక్క ప్రాణశక్తి లభ్యం నా ఒక మనిషి ఉన్నాడు వివేకానంద ఉన్నాడు బస్సులో వెళ్తున్నాము నా పక్కనే కూర్చున్నాడు వివేకానుడు కానీ నేను అతని మీద ధ్యాస ఉంచి అతను ప్రశ్న వేసి అతను చెప్తుంటే మాటలు అతని మాటలు నేను రిక్కించి వింటుంటే అతని దగ్గర ఉన్న జ్ఞానం నా దగ్గరకు వస్తుంది కానీ నా పక్కనే వివేకానుడు కూర్చుని నేను అతని మీద ధ్యాస పెట్టకపోతే రెండు సంవత్సరాలు నా పక్కన ఉన్న ఏం లాభం వివేకానందుడు అలాగే పుట్టినప్పటి నుంచే మన శ్వాస ఉంది కానీ శ్వాసతో మనం అనుసంధానం చేయలేదు శ్వాస మీద ధ్యాస పెట్టలేదు కనుక శ్వాస శక్తి మనకి లభ్యమే కాలేదు ఎలాగైతే పక్కనున్న వివేకానుడితో మన మీద ధ్యాస పెట్టి ఉన్న రెండు గంటలైనా రెండు నిమిషాలైనా బస్సు ప్రయాణంలో పక్కన కూర్చున్నప్పుడు ఆ రెండు నిమిషాలు అతని మీద ధ్యాస పెట్టి ఉపయోగించుకుంటే వివేకానుడు తన సర్వస్వాన్ని ఒక నిమిషంలో ఒక మాటలో ఇవ్వడా మరి శ్వాస కూడా తన సర్వస్వాన్ని ఒక క్షణంలో ఇవ్వదా ఇచ్చేస్తుంది పూర్తి ధ్యాస పెడితే దానినే త్యాగరాజ స్వామి ఏం చెప్పారంటే తలపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు ఒక్క నిమిషం అరవై సెకండ్లు చాలు వేరే ఎక్కడా ధ్యాస లేకుండా పూర్తి ధ్యాస శ్వాసతో ఉన్నప్పుడు శ్వాస తన సర్వస్వాన్ని మనకి సమర్పిస్తుంది అంకితం చేస్తుంది తన సర్వస్వం అంటే పూర్తి మూడవ కన్ను పూర్తి ఆత్మక్షేత్రం కనుక విద్యార్థులారా విద్యార్థి జీవన అందరూ కోరుకుంటారు తమ తమ జీవనాల్లో దానికి మార్గము ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం శ్వాస విజ్ఞాన జ్యోతి అంటే ఏంటి శ్వాసతో పాటు అఖండమైన ప్రాణశక్తిని తెలుసుకుని శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ ప్రాణశక్తి మనకి లభ్యమవుతుంది దైనందిక జీవితంలో మనకి దిగి వస్తుందని తెలుసుకుని ప్రతిరోజు కళ్ళు రెండు మూసుకుని చేతులు రెండు కట్టేసుకుని నోరు కట్టేసుకుని ఎవరి వయసును తొందో అన్ని నిమిషాలు అంటే పదేళ్ల పిల్లలు పది నిమిషాలుగా ఇరవై ఏళ్ల పిల్లలు ఇరవై నిమిషాలుగా ముప్పై ఏళ్ల పిల్లలు ముప్పై నిమిషాలుగా నలభై ఏళ్ల పిల్లలు నలభై నిమిషాలుగా ఎవరి వయసు ఎంతుందో ఖచ్చితంగా అన్ని నిమిషాలు కూర్చొనివ్వాలి నలభై రోజుల్లో వారి శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళు సంపూర్ణంగా వెలిగించుకుంటారు ఎవరి జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి టీచరు ఎవరు కూడాను ఏ స్టూడెంట్ యొక్క జ్యోతిని వెలిగించలేరు స్టూడెంట్ తన జ్యోతిని తాను వెలిగించుకోవాలి టీచరు గురువు మార్గము చూపిస్తారు మార్గము తెలుపుతారు కానీ శిష్యుణ్ణి తమ భుజ స్కంధాల మీద మోసుకుని పైకి వెళ్ళలేరు ఏ కెమిస్ట్రీ టీచర్ కానీ ఏ బాటనీ టీచర్ కానీ ఏ లెక్కల టీచర్ కానీ ఏ ధ్యానం టీచర్ కానీ